సంస్కారాన్ని దాటేస్తారు అధిగమించేస్తాం ఇబ్బంది ఉండదు దాంతో ఇది సులభ సూత్రం అనమాట జాగ్రత్తగా దీన్ని గమనించుకుంటూ వెళ్ళమని చెప్తారు ఇలా ఎవరైతే విజయదశమికి బిందు మండలంలో చేరతారో వాళ్ళు ఆ సదాశివ స్థితిని చేరతారు శక్తి చక్రాలను దాటి శివ చక్రాలు దాటి శివ చక్రంలో చెట్ట చివరిదైనటువంటి బిందు మండలానికి చేరతారు అక్కడ ఉండి మండలత్రయాలను వీక్షిస్తారు ఇది బాగుపెట్టు అంటే అర్థం ఏమిటి అంటే ఒక్క బిందు మండలమే సూర్యమండలంగా చంద్ర మండలంగా అగ్ని మండలంగా మనకు వ్యక్తంగా కనబడుతుంది అవ్యక్తంగా ఉన్నది బిందు ఇది బ్రహ్మాండ సాక్షి ఇది పరబ్రహ్మం ఈ పరబ్రహ్మ నిర్ణయానికి చేర్చగలిగేటటువంటి సామర్థ్యం శ్రీ విద్యలోనూ ఉంటుంది ఆత్మవిద్యలోను ఈ రెండింటికి ఒకటే విద్య అన్నది ఏదైనా సరే బ్రహ్మజ్ఞానాన్ని అందిస్తుంది ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి అయితే మార్గాలు వేరు చేసే విధానం వేరు చూపే విధానం దర్శనాలు వేరు అయితే ద్రష్ట ఒక్కడే ఆ ద్రష్ట ఆత్మ అద్రష్ట బ్రహ్మ చిట్ట చివరి నిర్ణయం పరబ్రహ్మం బ్రహ్మమున కావల బిందు కావల పరబ్రహ్మం బిందు ఈవల బ్రహ్మం ఈ సత్యాన్ని తెలుసుకోవాలి ఇలా జాగ్రత్తగా పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందటం కూడా విధేన ఇలా పుంజన మహర్షులు కూడా ఉన్నారు వీళ్ళందరి మహర్షులు ఉన్నాం ఈ మహర్షులు ఏం సాధించారు అంటే బిందు మండలాన్ని దాటారు దాటి వాళ్ళు ఏం చేయడం పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందారు విజయదశమి కల్లా అందువల్ల ఆవిడ పేరు పరాభట్టారిక వాళ్ళు పెట్టారు పేరు మహర్షులు పెట్టారు అనమాట ఈ పరాభట్టారిక అన్న పేరు పెట్టింది వాళ్ళు అనమాట ఎందుకని ఆవిడ శివ జ్ఞానప్రదాయిని కాబట్టి ఆవిడ పరమును తెలియజేసేటటువంటి భట్టు అంటే బ్రాహ్మము భట్టు అన్న బ్రహ్మన్నా రెండో ఒకటే పరాభట్టారిక అలా జాగ్రత్తగా ఈ పదాన్ని వేశారు ఎక్కడైతే పరదేవత పరాభట్టారిక ఆ పరమేష్ఠి ఇలాంటి పదాలు వాడతాము అక్కడంతా పరబ్రహ్మ నిర్ణయాన్ని తెలియజెప్తుంట అర్థం బిందు మండలానికి అవతల ఇది జాగ్రత్తగా గమనించాలి ఇది కూడా విజయదశమి నాడు అందుకునేటువంటి పద్ధతి వీళ్ళకి కూడా ఉపయోగమే చేశారన్నవారు అతను సరే ఇంతేనండి ఇంకా ఏమైనా ఇంకా ఇంకా ఏమైనా ఉంది ఇంకా ఉంది దాన అవతల అంత ఉంటాం కదా ఎప్పటికప్పుడు ఏం చెప్తాము దాన అవతల దానవతలంటే అర్థం ఏమిటంటే మూలాభావమిదం జ్ఞాతం అని ఒక సూత్రం అది అచల సిద్ధాంతంలో చెప్తాం అనమాట మూలాభావమిదం జ్ఞాతం అంటే నీకు మొదట ఏమని చెప్పాను నాయన అభావంగా ఉన్నావు అని చెప్పే భావము భావాతీతము ఆ భావాతీత స్థితి నుంచి అభావము ఆ అభావానికి సాక్షి ఈ మాటలు మొదటి నుంచి సాక్షి దాకా నేను వచ్చానంటున్నావుగా ఈ సాక్షి ఏం చేయాలండి మరి ఎవరైతే నేను సాక్షి నేను సాక్షి నేను సాక్షి అని అంటున్నాడో బ్రహ్మాండ సాక్షి అంటున్నాడో ఆయన గొప్ప తన మూలాన్ని తాను గుర్తెరిగాడు తన మూలాన్ని తాను గుర్తెరిగిన వాడికి కూడా మళ్ళా మంత్రయం త్రయ మంత్ర చెప్పారు అందులో మధుర సూత్రం ఏంటి మూలాభావం జ్ఞానం అన్నారు అంటే నీ పని ఏమిటంటే ఇప్పుడు అంటే మళ్ళా సాంతం పృథ్వీలో పృథి పిండాలో చెట్ట చివరి దాకా వెళ్ళి కూటస్థుడు దాకా వెనక్కి ప్రయాణం చేస్తూ ఏం తెలుసుకోవాలట నాకు మూలం ఎక్కడైనా ఉందా అని ఒక్కటే చూడాలి ఇంకేం చూడకూడదు తన మూలాన్ని తాను ఈ ఐదైదుల ఇరవై ఇంద్రియాలైనటువంటి పిండాండంలో గాని ఐదు ఐదులు అయినటువంటి బ్రహ్మాండంలో ఉన్న తత్వ సముదాయంలో ఇదేమో ఇంద్రియ సముదాయం అదేమో తత్వ సముదాయం ఇందులోను నీగా ఏమైనా మూలం ఉందా అందులోను నీకేమైనా మూలం ఉందా అని గుర్తెరుగు గుర్తిరగ జ్ఞాతం అంటే గుర్తిరగటం గుర్తిరిగితే ఏమైందట ఈ గుర్తుకు మూలం ఎరుక కదా గుర్తించడానికి మూలమేమిటంటే జ్ఞానమే ఆ జ్ఞానమే ఎరుక మరి ఈ గుర్తించే జ్ఞానానికి మూలమేమిటి అని ప్రశ్న వచ్చింది ఎరుకకు మూలమేమిటి అన్న ప్రశ్న ఒక్కటే మిగిలిపోయింది ఆ ప్రశ్న ఒక్కటే మిగిలిపోయిన వాడికి రెండో సూత్రం చెప్పాడు మొదటి సూత్రం అంటే మూలాభావం ఇదం జ్ఞాతం హిదం అంటే ఈ రెండూ కలిపితే ఇదం అంటే పిండాండ బ్రహ్మాండాలను కలిపితే ఇదం ఈ రెండింటినీ జ్ఞాతం జాగ్రత్తగా తెలుసుకో ఆ ద్రష్ట ఎవడైతే మిగిలాడో వాడు సాక్షి వాడికి మూలం ఏమిటని గుర్తిరగడానికి ఉపయోగించే జ్ఞానం పరేంగిత జ్ఞానం పర జ్ఞానం పరవిద్య ఏ పేరు పెట్టినా సరే ఆ మూలాన్ని గుర్తెరిగి ద్రష్టక మూలాన్ని గుర్తిరకపోతే దృక్కు మిగిలింది ద్రష్టక మూలాన్ని గుర్తిరగపోతే గుర్తుగా ఏం మిగిలిందంటే దృక్కు మిగిలిపోయింది గురితో పని లేదు ఎందుకని లక్ష్యం అయిపోయిందిగా పెండా బ్రహ్మాండాలు దాటేశాడు పరాన్ని కూడా దాటేశాడు ఇప్పుడు ఏం తెలియాలి పరాత్ పరం తెలియాలి తెలిస్తే తప్ప వీలు కాదు ఇప్పుడు ఏం చెప్పారు రెండవ సూత్రం ఈ ఉత్త బట్టలు ఏతన్ మీదశుద్ధ వ్యక్ కించిన నా స్థితి దేవయ్యే నీకు మూలం లేదురా నాయన జ్ఞానానికి మూలం లేదు ఎరుకకు మూలం లేదు నాకెక్కడా మూలం లేదు మూలం లేనివాడిని ఇప్పుడు ఒక నిర్ణయం కలిగి ఏమిటా నిర్ణయం అంటే మూలం లేనివాడిని మూలమే లేనివాడిని మరి ఉన్నానా లేనా ఇప్పుడు ఎక్కడో చోట ఆధార ఆధ్యయ పద్ధతిగానే కదా ఈ సృష్టి అంతా ఉంది బ్రహ్మాండ పిండాలో మరి ఆధార ఆధారమే లేదంటున్నామే ఇప్పుడు నిరాధారం అంటున్నాంగా సర్వాధార స్థితి నిరాధార స్థితికి మారాను కదా నేను ఇప్పుడు నిరాధారానికి కూడా మరో ఆయన ఉందంటారా లేదంటారా